స్తోత్రం నాయన పరిశుద్ర మయమల రాజా కృపగల దేవ మహోన్నతుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరణ అన్న ముళ్ళు వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంతరానికి సాయం ఈ రాత్రి కాల సమయంలో దేవ మరి ఇక్కడ మేము అందరం సంగడుకున్నాం తండ్రి మమ్మల్ని దీవించి ఆశరించుదే వాక్యం ద్వారా మాట్లాడండి వాడల ద్వారా మహిమ పొందే ప్రతి ఒక్క బిడ్డను దీవించి మరి తండ్రి నీకు స్తోత్రంగా అయినా పరిశుద్ధాత్మని కొందనాలైన లెక్కలని స్థితిలో స్తోత్రాలను అయినా ఈ దినాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్థత్రంగా అయినా ఇందరో గర్తించే మమ్మల్ని సజీ లెక్కలు లెక్కించడం అందుకు బట్టి నీ కొందనాలైనా ఏమిచ్చి మీరు మేము తీసుకున్న ఏమి ఇచ్చిన నీకు నీ కృపలు మమ్మల్ని జ్ఞాపం దేవానికి జీవాధిపతికి పాపాలు మా శాపాలన్నీ కొట్టివేసి సజీలు కొట్టివేండి దేవ మరి దీవించి ఆశించేవాటల ద్వారా మహిమ పొంది మాక్యంధారా మా మా హృదయం నాటని కొందనాలు చేసుకుంటూ దేవని నామానికి మహిమాగ్నత బాగు తెచ్చుకోమని తండ్రి ఆమె దినెల్లనే పాడినా కీర్తించిన నీరు నమో తీర్చగలనా కొని ఆడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇలలో జీవించనా దిన పాడినా కీర్తించిన నీరు నమూనె తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగానే ఇలలో జీవించిన ఇలలో జీవించను గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారమిచ్చి ఇచ్చి నన్ను పోషించిన దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించిన ఉదేవా నిను విడువనా ఎడబాయ ననినా నిన్ను విడువను ఎడబాయ నని నా నాయస కీర్తించిన మీరు నము నేర్ తీర్చగలనా కొనియాడి పాడి మీ సాక్షిగానే ఇలా జీవించనా ఇ జీవించిన నా బలహీనత ఎందు నా సిలువను మోసు నిన్ను పోలి నేను నడచదన్ వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేతదందు నా సిల్వను మోస్తు నిన్ను పోలి నేను నడచదన్ వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేసన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలనే దిన మెల్లనే పాడినా కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగానే ఇలా జీవించనా ఇ జీవించిన హాల కరుణ సంపన్నుడా ధీరుడాకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమై తివే నా ఏ సయ్యా సాత్వి కూడా నీకోసమే నా జీవితం నీకోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నృదయ సీమలోనే సందడిని చేసెను ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నృదయ సీమలోనే సందడిని చేసెను అనువనువును బలపరచే జీవ పు వాక్యమే ప్రతిక్షణము ధరిచేరి నన్నే తాకెను అనువనువును బలపరచే ని జీవపు వాక్యమే ప్రతిక్షణము ధరిచేరి నన్నే తాక్యను ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్ను నడిపించెను కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా ఈ వింతలోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొంది ఈ వింత లోకంలో నీ చెంత చేరి ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొంది నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహ బంధము నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే అనుదినము మకరందమే నీ స్నేహ బంధము ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా కరుణా సంపన్నుడా వీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా నేవేచి ఉన్నాను నీ మహిమ ప్రత్యక్షత కై నాకున్న ఈ నిరీక్షణ సన్నిధిలో నిలిపినది నేవేచి ఉన్నాను నీ మహిమ ప్రత్యక్షత నాకున్న ఈ నిరీక్షణ సన్నిధిలో నిలిపినది నా నిర్మించే సౌందర్య నగరము ప్రణమిల్లి చేసేదను నీ పాదాభివందనం నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసేదను నీ పాదాభివందనం తేజోమయా నీ శోభితం నీ పొందిద కొని కొనియాడేదా కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావమైమలనే నిరంతరం నేను ప్రకటించేదా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతేవే నా ఏసయ్యా సాత్వికుడా నీకోస్తమే నా జీవితం నీ కోసమే నా జీవితం కరుణాపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా అన్న ఒక ప్రార్థనా అంశము ఏందంటే అదే రెగ్యులర్ గా మనం చేస్తున్నాం కదా రేణుకా సిస్టర్ మంచిగా ఆరోగ్యం బాగుండాలా అలాగే మీ జాబ్ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాల దేవునికి స్తోత్రం దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు దేవుడు మనకు సమయం ఇచ్చిండు ఈ రోజు వాక్యంలో నడపబట్ట నన్ను నడిపించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు మీ అందరికి కూడా వందనాలు దేవుని యొక్క వాక్యం మనము చేసుకున్నాము చెప్పుకుందాము చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం ప్రాబా నాయన వేసే మహాప్రభ నీకు వేళ స్తోత్రాలు దేవాసే మహాప్రభ దేవ మాప్రభ ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించాడు దేవ దానివల్ల సజ్జ లెక్కలోంచి ఈ వాక్యం చేత మాతో మాట్లాడాడు మా ప్రభ దేవాసీ ఇక శక్తి చేత నేను చెప్పటకు సాయం మా ప్రభ ఎటువంటి ఉడదడుకులు ఏం లేకుండా దేవా అపవాది శోధించకుండా దేవాయసింహ ప్రభావ నిన్ను కోలి మేము నడుచుకునేలాగా సాయం చేయండి మా ప్రభా నీవే దేవాయసింహ ప్రభా మాకు మార్గం చూపే దేవుడు మా ప్రభ మేం దేవా నీ అందు విశ్వాసం కాదు ముందుకు సాగటకు సాయం చేయండి దేవ ప్రతి ఒక్క బిడ్డ ఎంతగానో దేవ కుంగిపోతుంది దేవాయసమ కుమిముడిపోతుంది మా ప్రభా నీ అందు విశ్వాసం బట్టి ముందుకు వెళ్చున్నా మీరే సాయం చేయండి మా ప్రతి ఒక్క ఆటంకాలు తీసివేసి దేవాయసం నీకు పరిశుద్ధా శక్తి చేత నా నోటి ద్వారా మీ నోరు పెట్టి మాట్లాడని మా ప్రభా హృదయ వాంఛన తీర్చాడు మీ అనుగుణంగా మేము నడుచుకునేలాగా సాయం చేస్తారని త్వరగా రాబోతున్న స్క్రిప్స్ పెడ వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు దేవుడు మనకు ఒక టాస్క్ ఇచ్చింది ఇక్కడ దేవుడు సిల్వ వేయబడినాక దేవుడు పునరుత్డీ ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు మనకు ఒక టాస్క్ ఇచ్చింది టాస్క్ అంటే కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ షరిత అనేది మనకి ఇక్కడ పెట్టాడు ఏం పెట్టింది అంటే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మార్క్స్ వార్త పదహారు పదిహేనులో చూసుకుంటే ఏమంటుండీ ఇక్కడ మార్క్ సువార్త మార్క్ సువార్త పదహారో అధ్యాయము పదిహేను వచ్చినాం ఈ టాస్క్ ఒకటి మనకి ఇచ్చింది అంటే మనము మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఆ ఇక్కడ ఏమంటుండో మనకు అది కమిట్మెంట్ ఇచ్చింది దేవుడు వెళ్ళేటప్పుడు మన పాఠాంశ భాగ్యం వచ్చేసి మనకు క్రీస్తుని పోలి నడుచుకోవాలనే అంశం ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి క్రీస్తును పోలి క్రీస్తు మనకు వెళ్ళేటప్పుడు పునరుత్తారుడ వెళ్ళేటప్పుడు మనకు ఏ టాస్క్ ఇచ్చిండు అంటే ఆయన వెళ్ళేటప్పుడు మనకు ఏ కమిట్మెంట్ ఇచ్చిండు మనం ఎవ్రీ టైమ్ మనము మర్చిపోతున్నాం ఆ కమిట్మెంట్ ద్వారా మనము ఏమి వ్యక్తపరుస్తున్నాం అదే మనం ఇప్పుడు ఇంగ్లీష్ లో చదివం అనుకో ఇక్కడ వేరే తీరు ఉంది అనమాట ఇక్కడ ఏముందంటే అండ్ ఈ సైడ్ అంటూ దేమ్ గోయిన్ టు ద వరల్డ్ ఆల్ ద వరల్డ్ and preach the gospel to every creature ante pratyokkariki suvartha cheppantundi world laku voy creature creature ante endi pratyokka praaku danni pratyokka danni creature antaru ante saba lokam laku li, yevaraithe life undo pratyokkariki suvartha cheppamani ikkada cheptundi creature creature ante a small or large thing living that thing in independent ante thana thana swantanga jeevichche danni క్రియేచర్ అంటారు అనమాట ఇక్కడ క్రియేచర్ కి చెప్పమంటుండు క్రియేచర్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ హుమెన్ బీయింగ్స్ ఆల్సో అంటే మనం కూడా దాంట్లో వస్తున్నాం అనమాట ఇక్కడ క్రీస్తును పోలి మనము నడుచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్ ఉంది ఇక్కడ మనకి దేవుడు మనకు కమిట్మెంట్ తీసుకుండు మీరు క్రైస్తవులు అయిరు ఒక క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు క్రైస్తవులు అంటారు మనల్ని క్రీస్తుని పోలి మనం నడుచుకున్నప్పుడు ఆయన ఎలా పోలి నడుచుకున్నాడు క్రీస్తు ఏమై ఉన్నాడు ప్రేమమాయుడు అయి ఉన్నాడు ప్రేమ అయినా ప్రేమమాయుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు అనమాట ప్రేమపాయుడు ఇక్కడ చెప్తుడు ప్రేమా మాయుడు ఇక్కడ క్రీస్తు జీవితం ఎలా ఉంది ప్రేమ క్షమాపణ ద్వారా మనకి ముందుకు సాగింది ఒక క్రీస్తు యొక్క జీవితం యేసు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుడు నన్ను పోలి నడుచుకొనమని ఇక్కడ చూస్తే యాక్చువల్లీ మనం చూసుకుంటే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినాం చూసుకుంటే కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకునండి ప్రియుడైన పిల్లల ఎవరి పోలి నడుచుకోవాలి మనము దేవుని పోలి నడుచుకున్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పర్మల వాసనగా ఉండేటప్పుడు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగా బలిగాను అర్పించుకున్నాడు అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి హాల్గా ఇక్కడ ఏమంటుండో క్రీస్తు యొక్క ప్రేమ మనలో లేకపోతే వేస్ట్ అంటుండీ ఇక్కడ క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి చిన్నపిల్లలు ఎలా ఉంటారు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి చిన్నపిల్లలకి కొట్టిననుకో దూరం వెళ్ళిపోతాడు వాళ్ళ అడిగి అదే మనం ఒక చాక్లెట్ ఇస్తే మళ్ళీ అవన్నీ మర్చిపోయి మన దగ్గరికి వస్తున్నా అనమాట సో దేవుని యొక్క పిల్లల వల్లే ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోవాలి మనం మనం ఈరోజు ఏం చేస్తున్నాం మనం సమాజానికి మనము ప్రేమగలిగిన గుణం ఉన్నదా నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు చీకట్లోనే ఉంటావు అని చెప్తుండీ ఇక్కడ కింద వచ్చినాం చూస్తుంటే మన సహోదరుని కూడా మనం ప్రేమించకుండా ద్వేషిస్తున్నామనుకో మనము వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ మనము మనకి ఏముంది ఆజ్ఞ ఆజ్ఞలను చూసుకుంటే మనకి ఏం ఏమన్నాడు ఏసుప్రభు ఆజ్ఞ మనకు ఫస్ట్ ఆజ్ఞ ఉంది నిన్ను సెకండ్ ఆజ్ఞ నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు పొరుగు మనం నిన్న మనం ఎట్లా ప్రేమించుకుంటున్నామో అట్లా మనల్ని ప్రే పొరుగు వాడిని ప్రేమిస్తున్నావు మనం ఏం ప్రేమిస్తలేము మన ప్రేమ గుణం ఉన్నదనుకో ప్రతి ఒక్కరు మన మాట వింటాడు ప్రేమ గుణం లేకపోతే ఏమైతుంది వేస్ట్ అయిపోతుంది ప్రేమ గుణం లేకపోతే వేస్ట్ అయిపోతుంది ఇంకా నీవు నీ హృ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నువ్వు పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవాలని అనేది ప్రధానమైన ఆజ్ఞ మన ప్రధానమైన ఆజ్ఞ ఏముంది దేవుణ్ణి ప్రేమించాలి ఈ యొక్క టాస్క్ పెట్టి మనకు ప్రతి ఒక్కరి సర్వసృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని ప్రతి ఒక్కరు నమ్మిన వాళ్ళకి బాప్తిసం ఇవ్వాలి అక్కడ నమ్ మనము ఉండాలంటే ప్రతి ఒక్కరితోటి మనము ప్రేమ గుణమై ఉండాలి క్షమాపణ గుణము ప్రేమ గుణమై ఉండాలి ఇక్కడ మనం ప్రేమిస్తున్నాం ఒకరిని కూడా ఫస్ట్ ఆజ్ఞనే ఉంది యేసు ప్రభుని ప్రేమించమని యేసుని దేవుడైన ప్రభుని ప్రేమించమని ఉన్నది దేవుడైన ప్రభుని మనం ప్రేమిస్తున్నామా లేదా ఎట్లా అయితే ఉంది ఇక్కడ ఇంకొక వచనం చూసుకుంటే ఫిలిప్పీ ఫిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇక్కడ చూస్తే ఏమంటుండంటే సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి మేము మీకు మాదిరిగా ఉన్న ప్రకారం నడుచుకునే వారికి గురి పెట్టి అంటే ఆయన పోలి మనము నడుచుకోవాలి ఆయన పోలి మనము నడుచుకోవాలి అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ఫస్ట్ వస్తుంది ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనం విశ్వాసము ఆశానిగ్రహం ఈ తొమ్మిది ఫలాలు మన దగ్గర ఈ తొమ్మిది ఫలాలలో ఫస్ట్ మొదటిది ఏంది ప్రేమ ప్రేమ కలిగిన గుణం ఉంటే ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమిస్తారు నీ వల్లనే నువ్వు ప్రేమించుకుంటున్నావు ఆ ఎదుటి కూడా నువ్వు ప్రేమిస్తు నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి ఈరోజు జీవితంలో ఎట్లా ఉంటున్నావు మనం డే టు డే లైఫ్ లో ఎవరు ఎలా ఉంటారు అనమాట ఈరోజు మనం చూస్తే మోస్ట్లీ ఇక్కడ మనం చూస్తే పాస్టర్స్ ఉంటారు పాస్టర్స్ ఎక్కడ ఏమి ఎక్కడ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు సో ఇది చెప్పదగిన విషయం రాదు అది సో ఆయనకు ఏంటంటే ఎక్కడ ఆత్మలు ఉన్నాయో అక్కడ వెళ్ళరు వాళ్ళు ఎక్కడ ఎవరు డబ్బులు ఇస్తురు ఎవరు ఎక్కడ ఎవరు ఎవరు హై రిచ్ ఉన్నారు అనేది ఇక్కడ చర్చిలలో చూస్తున్నారు అన్నమాట సో ఈరోజు ఉన్న పాశలలో చాలా మంది అదే రీతిగా వాళ్ళు జీవిస్తున్నారు ఆత్మల కొరకు పోరాటం లేదు ఆత్మల కొరకు ఆవేదన లేదు ఆత్మల కొరకు భారం లేదు ఆత్మలు భారం లేదు ఈ రోజు ఏంటంటే వాళ్ళ కడుపు ఎలా నింపుకోవాలి వాళ్ళ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏ క్రిస్మస్ పండుగకి ఎక్కడ పోవాలి నెక్స్ట్ ఎవరింట్లో మనం ప్రేయర్ మీటింగ్ పెట్టాలి కాటేజ్ ప్రేయర్ మీటింగ్ పెట్టాలి సో ఇడ క్రీస్తు ఏసును పోలి నడుచుకునే విధానము ఆ రీతిగా కాదు క్రీస్తు వేసును పోలి నడుచుకునే విధానము మనము ఆ రీతిగా వాళ్ళు చూసలేరు వాళ్ళు ప్రతి ఒక్కటి చేస్తున్నీరో జాగత్వము ప్రతి ఒక్కటి వాళ్ళలో నిండి ఉన్నది వాళ్ళలో అహంకారం ఉంది వాళ్ళలో లోబడేతనం లేదు వాళ్ళలో ఏమంటారు ప్రతి ఒక్కరికి డిక్టేటర్షిప్ వాళ్ళలో ఉన్నది ఈరోజు ఆ యొక్క డిక్టేటర్షిప్ ఉంటే ఈరోజు నువ్వు పనికి రావు ఆ డిక్టేటర్షిప్ అనేది తీసి వెళ్ళాలి అందరినీ ప్రేమతోటి పిలవాలి యేసు ప్రభు ప్రేమిస్తుంది ఈరోజు నిన్ను నన్ను ఏకరీతిగా ప్రేమిస్తుంది ఎవ్వరికి పార్షాలిటీ చూపిస్తలేరు సో వై వి షుడ్ మనం ఎందుకు అలా చేస్తున్నాం మనం దేవుని పోలి నడుచుకోవాలంటే మనము దేవుని యొక్క మార్గంలో మనం వెళ్ళాలి ఆయన ఏ రీతిగా జీవించిండు ముప్పై మూడున్నర సంవత్సరాలు యొక్క భూమి మీద జీవించిండు మూడున్నర సంవత్సరాలు సేవ చేసి ఆయన ఆయన యొక్క సేవా విధానం ఏ విధంగా ఉంది మన యొక్క సేవా విధానం ఏ విధంగా మనము వెళ్తున్నాము మనల్ని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నామా ప్రతి ఒక్కరిని మనము కాపాడుతున్నామా ప్రతి ఒక్కరికి అవసరమైన మనము ఇస్తున్నామా ఆయన పోలి నడుచుకోవాలంటే ఆయన దీన గుణము ఆయన యొక్క దీనత్వము ఆయన యొక్క ఆయన యొక్క ఫేస్ లో ఉన్న ఆ యొక్క ప్రతి ఒక్కటి మనము అవలంబించుకోవాలి ఎవరైనా మాట్లాడితే మనము ఎదురు జాబ్ ఇవ్వకుండా మనము ఉండాలి ప్రేమతో చెప్తే ఎవరన్నా మనం ప్రేమతో చెప్పకుండా అక్కడ పోరా ఎక్కడ పోరా అని చెప్తే మనం ఎవరు కూడా చిన్న పిల్లలు కూడా ఎదురు సో మనం ప్రేమ అనే గుణం మనలో ఉంచుకోవాలి ప్రేమ అనేవి మనల్ని పెట్టుకొని క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి క్రీస్తు ఎలా పోలి నడుచుకోండు తల తురములకు ఒకే రీతిగా ఉన్నాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు అంటే ఒకరోజు డబ్బు వస్తే ఒక తీరు మన బంగ్లా ఒక తీరు లేడు మన శిష్యులకు ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిండు ఏకరీతిగా ఉన్నా నేను యుగ ఒక యుగం అంటే హండ్రెడ్ ఇయర్స్ యుగ ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ గానీ ఎప్పుడైనా కూడా ఒకే రీతిగా ఉండు అబ్రహాం ఇసాబ్ యాకోబ్ ల దేవుడు మన దేవుడు అదే రీతిగా ఇప్పుడు కూడా మనకు మన తోడు ఉన్నాడు సో ఆయన ప్రేమమాయుడై ఉన్నాడు ఈ రోజు ప్రేమమాయుడు ఉండి నీ చెంత చేరిండు సో నువ్వు కూడా ఎట్లా ఆయన పోలి మనము నడుచుకోవాలి ఆయన పోలి నడుచుకోవాలంటే ఏం చేయాలి నువ్వు ఆయన లెక్క మనము జీవించాలి ఆయన లెక్క మనం జీవిస్తున్నాము ఎంకా తిరిగి చూసుకుంటే ఆయన లెక్క ఒక్క మాత్రం కూడా మనము జీవించలేం ఎవరైనా తిడితే మరి ఒక్కసారి మనము తిడతాం ఎవరన్నా ఏమన్నా అంటే పక్కింటోడు ఎదురొంగింటోడు మన యొక్క ఆటిట్యూడ్ అనేది అక్కడ చూపిస్తుంటాం సో ఆయన యాటిట్యూడ్ ఎక్కడ కూడా చూపించలేదు ఎక్కడ కూడా మనకు కోపంగా ఉన్నట్టు చేయలే సో దేవాలయం కడ సందర్భంలో ఆయన దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల లేపుతా చెప్పిండు సో అక్కడ ఆయన యొక్క గృహ దొంగల గృహ అక్కడ మార్చిరు చర్చి అక్కడ దానికోసం అక్కడ కోపబడ్డాడు కానీ ఇంకా ఇక్కడ మిగతా ఎక్కడ కూడా వదకు తిరగబడు గుర్ర పిల్లలు ఎక్కడ నిలబడ్డాడు అసలు ఆయనకు సిల్వ వే వేసేది అసలు లేదు ఆయన కూడా ఆయన తండ్రి యొక్క చిత్త ప్రకారం ఆయన సిల్వ వేయబడ్డాడు నీ కొరకు వచ్చిండు ఈరోజు నీ యొక్క ప్రాణం తీసిండు తీసినాక ఇక్కడ రోమా పత్రికలో చూస్తే ఇంకేం చెప్తుండంటే రోమా ఐదు ఎనిమిది రోమన్స్ ఫైవ్ ఎయిట్ ఏం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుండగా ఎట్లనూ మనం ఇంకనూ పాపులం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అలలి అక్కడ ఏమంటుడు దేవుడు యేసు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తుండడు ఆయన ప్రేమను తీసుకోర్రా బాబు అంటే మీరు తీసుకుంటలేరు ఆయన ప్రేమను పంచండి బాబు అంటే మీరు పరచలేరు ఎందుకు పరచలేరు అంటే ఆయన యొక్క రీతి ఆయన యొక్క గుణము మీకు తెలియదు అవలంబించలే మనకు చెప్తే మనము ప్రేమగా ఉంటాము ఎవరు చెప్పింది మనం ఎలా ప్రేమగా ఉంటాము అది కూడా డిఫాల్టే సో ప్రతి ఒక్కటి మనం బైబిల్ రూపకంగా మనం చదువుకొని ఓన్ సాటిస్ఫై చేసుకొని మనము ముందుకు సాగాలి ఇక్కడ ఏం చెప్తుంటే మనం ఇంకాను పాపులం ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనం ఇంకా పాపులం ఉన్నాము ప్రతి ఒక్క పాపం జీవితంలో మనం జీవిస్తున్నాము రహస్య పాపంలో జీవిస్తున్నాము ఆయన ఆయన ప్రేమించుండ్ర బాబు అంటే మీరేం చేస్తున్నారు పాపంలో జీవిస్తున్నాం ప్రతి సోషల్ మీడియాలో ఉంటున్నాం ప్రతి దాంట్లో మనము తప్పు చేస్తున్నాం మనము ఆయన ఆజ్ఞ అతిక్రమే పాపం కదా పాపంలో ఉన్నామంటే ఆయన యొక్క ఆజ్ఞను మనము అతిక్రమిస్తున్నాం ఆజ్ఞని అతిక్రమించడం అంటే ఎలా అంటే నువ్వు ఏదైతే చేయద్దంటున్నామో అక్కడ మనము చేస్తున్నాము నీ యొక్క యాటిట్యూడే గానీ నీ యొక్క తగ్గించుకునే గుణమే కానీ నీకు ప్రతి నువ్వు వాల్యూ చేస్తాడు టాప్ టు బాటం వరకు నువ్వు వే ఆఫ్ బిహేవియర్ యాటిట్యూడ్ నీ యొక్క ప్రవర్తన నీ యొక్క సమాధానము ప్రతి ఒక్కటి దేవుడు అక్కడ స్కేల్ తోటి కొలుస్తాడు నువ్వు ఏ రీతిగా నువ్వు ఈరోజు డే టు డే లైఫ్ లో జీవిస్తున్నావు ఏ రీతిగా నువ్వు బ్రతుకుతున్నావు నీ ప్రేమ గుణం ఎక్కడ పోయింది ఆయన ఉన్నప్పుడు నువ్వు కూడా ప్రేమమయడ్ ఉండాలి ఆయన క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు నువ్వు ఎలా నడుచుకుంటున్నావు క్రీస్తుని పోలే నడుచుకుంటున్నావా ఇంకా వేరే వాళ్ళని పోల నడుచుకుంటున్నావా ప్రతి ఒక్క ఆటల పాటలు చూస్తున్నావు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు చెడిపోయి ఉంటున్నావు అక్కడిక్కడ తిరుగుతున్నావు ఇంకా చూసుకుంటే మనం ఇక్కడ ఏమంటుండవు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి తీర్చబడి ఎవరి ఆయన రక్తం ఆయన సిల్వలో కాసు రక్తం నువ్వు నీతి తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఆయన ఉగ్రత నుండి మనము రక్షింపబడుతున్నాము సో ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుగా నువ్వు తీర్చబడ్డావు మళ్ళీ నీతి మంతుడుగా తీర్చబడినాక మళ్ళీ నువ్వు పాపం వైపు ఎందుకు పాపం వైపు ఎందుకు పాపం వైపు ఉరుకోద్దు నీతి మంత్రుడిగా ఆయన రక్తం ఇప్పుడు నీతిమంతుడు వైపు నువ్వు నువ్వు రొట్టె తీసుకుంటున్నావు బల్ల తీసుకుంటున్నావు ప్రతి ఒక్క పాపము నీకు కడగబడింది ప్రతి ఒక్క పాపంలో నువ్వు పాలు పంచుకోవద్దు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఉండకూడదు ప్రేమ ఉండాలి ఆయన పోలి నడుచుకోవాలి ఆయన దీనత్వము ప్రతి ఒక్కటి నీ అందు కనిపించాలి నీ యొక్క యాటిట్యూడ్ లో కనిపించాలి ప్రతి ఒక్కటి నీ యొక్క ప్రవర్తనలో గానీ నీ యొక్క మాట్లాడే విధానంలో కాని నీ ప్రేమ గుణము అనే అందు కనిపించాలి ఇంకొక వచనం చూసి ఇక్కడ అదే ఫిలిప్పిన్ మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చరం అనేకులు క్రీస్తు శిల్కకు శత్రులుగా నడుచుకొని అంటే అనేకులు యేసు విరుద్ధంగా నడుచుకుంటున్నారు అన్నిలో జీవిస్తున్నారు వాళ్ళను నువ్వు చూడకు నువ్వు ఏసుక్రీస్తుని చూడును ఏసుక్రీస్తు ఎలా జీవించింది ఇక్కడ వాళ్ళను చూసి నువ్వు పోయినావనుకో నువ్వు మనము కొట్టుకొని పోతాం వీని గురించి మీతో అనేక పరయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చు చెప్పు చెప్పుచున్నాను ఇక్కడ ఏమంటుండంటే పిలిపి సంఘంకు రా పిలిపి భక్తుడు వాళ్ళకు అనేక పర్యాలు చెప్పిండంట క్రీస్తు శిలువకు శత్రులుగా మీరు నడుచుకొని క్రీస్తు పోల్ని నడుచుకోకుండా వేరే అపమాదిని పోలి వాళ్ళు నడుచుకుంటారు ఏమైనా క్రియలు చేసుకుంటా దాన్ని చెప్పింది చేయకుండా వేరే చేసుకుంటా అక్కడ వాళ్ళు బ్రతుకుతురు దాని గురించి ఏం చెప్తుండు ఏడుస్తుండ ఏడ్చుకుంటూ మరొకసారి చెప్పుచుండు అనేక పర్యామలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను చూడండి బిడ్డలవారా దేవుని బిడ్డలారా మనం తెలుసు మనం ఏ చేయాలి ఏం చేయదని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు మనము యేసలో కొంతగానో కొంతగానో జ్ఞానం ఉంది ఆయన రీతిగా మనం ఎలా జీవించాలి అనేది ఆయన మనం ముందర పెట్టుకొని మనం జీవించినప్పుడు ఆయన పోలి నడుచుకోవాలి ఆయన నీడ మన మీద ఉండాలి ఆయన మీద నీడ మన మీద ఉన్నప్పుడు మనం యాటిట్యూడే కానీ బిహేవియర్ కానీ మనం ముందుకు సాగినప్పుడు దేవుని పోలి మనము నడుచుకోవాలి ఏ ద్వేషం పెట్టుకోవద్దు మన హృదయంలో ఎటువంటి సహోదరుని కోసం కానీ ఎవరి కోసం కానీ మనము ద్వేషము కుట్ర కుతంత్రము అవన్నీ ఉండకూడదు అవన్నీ ఏంటంటే పాపమ క్రియలు అవన్నీ వేసు ప్రభుని మనం బ్రతకుండగానే శిల్వ వేస్తున్నాం అటువంటి క్రియలు మనది ఇక్కడ ఏం చెప్తుండంటే క్రీస్తు శిల్వకు శత్రులుగా నడుచుకున్నారు క్రీస్తు శిల్వకి శత్రులుగా మనము ఎందుకు నడుచుకుంటున్నాం అటువంటి పాప క్రియలు చేస్తే నువ్వు శత్రువుగా ఈరోజు నడుచుకుంటావు దేవుని క్రియలు చేయి నువ్వు మందికి అన్నం పెట్టు ఆయన దిగంబరి వై ఉన్నాడు ఈరోజు దిగంబరి వైని ఇంటికి వస్తే నువ్వు పది మందికి బట్టలు నువ్వు పది మందికి అన్నం పెట్టు దిక్కులేని పిల్లలకు నువ్వు చేరది దిక్కులేని పిల్లలకు బట్టలు దిక్కులేని పిల్లలకు షెల్టర్ ఇ సో దానిలో ఉన్నా అని అక్కడ యేసు వాళ్ళలో నేను ఉన్నా నేను దిగంబరమై వచ్చినప్పుడు నాకు బట్టలు ఇవ్వండి అని చెప్తుండే అక్కడ సో ఇక్కడ ఏంటంటే క్రీస్తుని పనులు నడుచుకోవాలంటే నువ్వు ప్రతి ఒక్క క్రియ నువ్వు ఆయనకు ఆయనకు మహిమకరంగా ఉండేలాగా చేయాలి ఆయన మహిమకరంగా లేకుండా చేసినాం అనుకో నువ్వు నువ్వేమైనట్టు క్రీస్తును బతకుండగానే శిల్వ వేస్తున్నావు అనమాట క్రీస్తు శిల్వకు శత్రువుగా నడుచుకొని చిన్నారు మీరు చూసి దేవుని బిడ్డలారా ఏం చెప్తుండే ఇక్కడ క్రీస్తు శిల్వకు మనము శత్రులుగా ఉంటున్నామా మనం మనం పరీక్షించుకుందాం ఎలా ఉన్నాం మనం క్రీస్తు శిల్వకు శత్రులుగా ఉన్నామా లేదంటే క్రీస్తుని పోలి మనము నడుచుకుంటున్నామా ఇక్కడ ఏ రీతిగా ఉన్నాం మనం ఈరోజు దేవుని అందు క్రీస్తు మన కొరకు వచ్చిండు చనిపోయిండు తన పాపంలో మన పాపంలో కొరకు తన యొక్క శరీర దారి అయ్యి వచ్చిండు ప్రతి దాంట్లో ఆయన తగ్గించుకొని ముందుకు సాగిండు మనకు ఎందుకు అంతగానము మనం ఈ రోజు ఉంటాము రేపు మన ఏది నీటి బుడగ్లాంటిది మన జీవితం దానికోసం ఎందుకు ఎగిరపడుతున్నావు ఆగి ఎగిరెగిర పడుతున్నావు సో ఆది జీవితం అనేది అట్లా ఎగిరి మనం ప్రేమ ఆయుడై ఉండాలి మన యేసు ప్రభు ఎలా ప్రేమ చూపించిండో అదే రీతిగా మనం ఈరోజు సమాజంలో ప్రేమ చూపిస్తే ప్రతి ఒక్కరు నీ యొక్క సేవ సులువైతుంది నువ్వు ప్రతి ఒక్కరికి వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క జనంకి సువార్త ప్రకటిస్తావు క్రియేచర్స్కి ప్రతి ఒక్క క్రియేచర్ కి ప్రతి ఒక్క దానికి నువ్వు నీ టాస్క్ అనేది ఈరోజు పూర్తి అవుతుంది సో దేవుడు ప్రేమించిండు క్షమాపణ గుణం ఉన్నది సో మనలో క్షమాపణ గుణము ప్రేమ గుణం అనేది మన ఉండాలి సో ప్రేమ గుణం ఇంకా ఏందంటే ఇక్కడ చూస్తే సెకండ్ జాన్ వన్ సిక్స్ వర్సెస్ రెండవ యోహానం ఒకటో అధ్యాయం ఆరో వచ్చినం ఇక్కడ చూస్తే మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుటే ప్రేమ హలలుగా ఇక్కడేమంటుండో మనం ఆయన ఆజ్ఞల ప్రకారం ఎలా నడుస్తున్నాం ఆయన ఆగ్నేయందు నడుచుకుంటున్నామా లేదా ఆయన ఆగ్నేయందు నడుస్తుంటేనే అది ప్రేమ అంటుండ ఆయన ఆజ్ఞలు ఏమున్నాయి నిన్ను నీ పొరుగు ప్రేమించాలి మీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ఆయనను ప్రేమించి సేవ చేయాలి అని ఎందు నమ్మిక అయి ఉండాలి సో ఇటువంటి మనం గాయకున్నాం అనుకో మనము ప్రేమ కలిగి ఉండటాయి ఇక్కడ చెప్తు మీరు మొదటి నుండి వీడిన ప్రకారం ప్రేమలను నడుచుకునే అనేది ఆ ఆజ్ఞ మొదటి నుంచి ఏమింటారు ప్రేమలను నడుచుకోవాలనేది మనకు ఆజ్ఞ ఉన్నది అనమాట ప్రేమలో నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి మనము ఇంకా ఏసుక్రీస్తు శరీర దారే వచ్చిన ఒప్పుకొని వంచకులు అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు ఏమంటారు వంచకులు అందా ఏసుక్రీస్తు శరీరద వచ్చినని చెప్పుకుంటారు కానీ వాళ్ళు లోకంలోనే ఉన్నారు లోకం తట్టే బయలుదేరుచున్నారు వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుని అనుసరించి అనుసరించి వాళ్ళు చీకట్లో వెళ్తున్నారు సో మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాం మన day to day life lo ee reetiga manamu preemisnama leda maneyoka prema nishkalankamga unda kar chusukunte inkoka vachanam chuse first corinthi first corinthians 13 first verses manushula bhashalato nu devadutala bhashalato nenu maatlaadinaanu prema leni vaadaithe mrogudu kanchinu ganagana laa taalamnai endunu emantundo i speak with the terms of men అంటే దేవదూషల భాషలతో నువ్వు మాట్లాడినాను మనుషుల భాషలతో మాట్లాడినాను ఏ భాష మాట్లాడినాను నువ్వు ప్రేమ లేని వాడైతే వేస్టే అది ప్రేమ నువ్వు కంచు కంచును గణగణలాడు తాళం నైందు నువ్వు కంచు ఎట్లుంటుంది లోపల ఏం లేకుండా అలా నువ్వు రోగుతుంటాను ప్రవచించి కృపవరం కలిగి మర్మంలన్నీ జ్ఞానమంతి ఎగినవాడినయి కొండలను ప్రకలిపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినై ప్రేమ లేని వాడనైతే నేను వెడుతున్నాడు ప్రేమ లేని వాడనైతే నువ్వు వేడుదవు ఏం జరిగినా కూడా నువ్వు ప్రేమ లేని వాడనైతే వేడుదరు ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపును చూపించును ప్రేమ మస్తరపడదు ప్రేమ డంబమ్గా ప్రవర్తించదు అది కాదు అమర్యా అమర్యాదగా నడవదు స్వప్రయోజనంగా విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారంలో మనసులో ఉంచుకున్నది ఇక్కడ మొత్తం ఈ అధ్యాయం మొత్తం దాని ప్రేమ కొరకే ఉంది సో మనము టైం లేదు కాబట్టి మనము చదువుకుందాం అమర్యా అమర్యాదగా నడవదంట ఏమంటది అమర్యాదగా నడవదు విచారించుకున్నది త్వరగా కోపపడదు ప్రేమ ఉంటే ఇప్పుడు నీ బాబాయ్ తప్పు చేసిన అనుకో ప్రేమ ఉన్నదనుకో వాడిని సంజానిస్తావు సంజాన్సి అట్లా కాదు బిడ్డ ఇట్లా చేయాలని అదే నువ్వు ప్రేమ లేదనుకో వాడిని రెండు మూడు కొట్టి అప్పుడు చెప్తావు సో ఆ ప్రేమ అనే గుణం మనలో ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఇక్కడ చూసుకుంటే ఇంకొక వచనం చూస్తే మత్తస్సు వాడత పదహార అధ్యాయం ఇరవై ఆరు మెయిన్ మెయిన్ వర్డ్స్ చెప్తున్నా బ్రదర్ టైం లేదు కదా ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం ఒక మనుషుడు తన ప్రాణం ప్రతిగా నేమి ఇక్కడ ఏమంటుడు తన ప్రాణం రక్షించుకుని గురువాడు దానిని పోగొట్టుకున్నాడు నా నిమిత్తం తన ప్రాణాలను పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకోను ఆయన నిమిత్తం మన ప్రేమ కలిగి మన ప్రాణం పోయినను మన ప్రాణము దగ్గించుకుంటామంట సో ఈడ ప్రతి ఒక్క లోకంలో ప్రతి సంపాదించి ప్రేమ లేదు ఆయన దగ్గర ప్రతి ఒక్కటి ఈరోజు నీ ప్రాణం తీసుకుంటే నువ్వేం చేస్తావు నువ్వు ప్రతి ఒక్కటి సంపాదించుకొని సంపాదించుకుంది అట్లనే ఉంటుంది కానీ ప్రేమకు ఆ యొక్క ప్రాణంకి విలువ పెట్టి నువ్వు ఆ యొక్క ప్రభు ఆయన ప్రాణం పెట్టి మనల్ని పాపుల నుంచి మనల్ని క్షించిండు ఈరోజు నువ్వు ఈ యొక్క ప్రేమను పెట్టి ప్రతి ఒక్కరిని నువ్వు దేవుని చెంత తీసుకురావాలి సేవా విధానము ప్రేమ క్షమాపణ క్షేమ ప్రేమతోటి మనము ప్రతి ఒక్కరిని తీసుకురావాలి క్షమాపణ గుణతో ప్రతి ఒక్కరిని మనము చేయాలి ఇంకొకటి చూస్తే మనము జాన్ ఎల్హన్స్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇక్కడ చూసుకుంటే మనం ఇవ్వలి ప్రేమిస్తున్నాం మనం మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీరు కృత్యాజ్ఞున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను దేవుడు ఎలా ప్రేమిస్తుండో ఈరోజు మనము ఆ రీతిగా మనల్ని ఒకరినొకరి ప్రేమించాలి మీరు ఒకరి ఏడల ఒకరు ప్రేమ గల వారైన ఏడల దీన్ని బట్టి మీరు నా శిష్యులందరూ తెలుసుకుందర నేను అందరూ తెలుసుకుందురా నేను ప్రేమ చెప్తుండే ఆ యొక్క ప్రేమ గుణం ఉంటే మనము దేవుని యొక్క శిష్యులం అవుతాం ఆ ప్రేమ గుణం లేకపోతే మనము దేవునిలో శిష్యుల మనము ఉండలేము దేవుని యొక్క శిష్యులు ఎంత గొప్ప పేరు మనకి దేవుని యొక్క ఫాలోవర్స్ వేరు సైన్స్ వేరు ఫాలోవర్స్ అంటే ఆయన వెంబడించి వారే కొంత దూరమే వెంబడించి సైడ్కి వెళ్ళిపోతారు ఆయన శిష్యులు ఆయన తోటే ఉంటారు ఆయన శిష్యులు ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి ఒక్కరు మన శిష్యులుగా కావాలంటే ఆయన ప్రేమ మనలో ఉండాలి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరిని మనము ప్రేమిజా ప్రేమించి ముందుకు సాగాలి ఇంకా ఇంకొక వచనం చూసుకుంటే క్షమాపణ గురించి లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము లూకాస్ వార్త ఇరవై అధ్యాయము ముప్పై వచనం చూసుకుంటే మనకు యేసు తండ్రి వీరేం చేసినారో వీరు ఎరగారు గనక వీరిని క్షమించమని చెప్పాను ఆయన వారు ఆయన వస్త్రం పంచుకున్న చీట్లు వేసేది లాస్ట్ ఇది లాస్ట్ లో మనము సిల్వలో మాట్లాడిన ఫస్ట్ మాట అనమాట ఇది తండ్రి వీరేం చేయించారో వీరెరగరు ఆయన తండ్రి యొక్క చిత్త ప్రకారం అయినా సిల్వకు వేయబడి అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్తుండు తండ్రి వీరేం చేయించినారో వీరెరగారు కనుక వీరిని క్షమించమని చెప్పిండు మనలో కూడా క్షమాపణ గుణము ఉండాలి ప్రేమ ఉండాలి క్షమాపణ గుణం ఉండాలి ఏసుక్రీష్ ప్రభు వారికి అదే ఉంది కదా ప్రేమ ఉంది క్షమాపణ గుణం ఉంది అందుకే ఆయన సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అని మనకి మనం సర్వలోకం కాదు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రానికే ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ రానికే మనకు బద్ధకం సో సర్వలోకంకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి సర్వలోకం సృష్టించాలంటే వరల్డ్ మొత్తం తిరగాలంటే ఎన్ని రోజులు చాలా దినాలు పడుతుంది సో ఓల్డ్ మొత్తం వద్దు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నీ ఎదురవాళ్ళు ఇక్కడ ఇక్కడ మన బ్రదర్స్ సిస్టర్స్ ప్రతి ఒక్కరిని ప్రేమ గుణంతో మనము ముందుకు ప్రేమ లేని వాడైతే విడదమే నువ్వు ఎంత చేసాను నీకు ఎందు ప్రవచన వరం వచ్చినాను నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోయినా నువ్వు చీకట్లో ఉన్నట్టు అక్కడ చెప్తున్నా సో ప్రేమ కలిగి ఉండాలి క్షమాపణ కలిగి మనము జీవించాలి ఇంకొక వచనం చూస్తే మతెస్ వార్త పదహారు ఇరవై ఆరు ఆల్రెడీ చూసాం అనుకుంటా ఇంకొకటి చూస్తే మత్స్య శార్థ పద్దెనిమిది ఇరవై ఒకటి ఆ సమయం నా పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరు నా ఏడలు తప్పడం తప్పిదం నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను ఏడు మార్ల మట్టుకా అని అడిగాను ఇక్కడ ఏం చేశానంటే తన సహోదరుడు తప్పు చేసినమాట పేదరు యొక్క సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్ని మార్లను అయినాను క్షమించాలని క్షమాపణ కూడా ఉండాలి అందుకు ఏ శాతంతో ఇట్లా నేను ఏడు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను డెబ్బది ఏళ్ళు ఏళ్ళ మట్టుకు మారుల మట్టుకని డెబ్బై ఏళ్ళు అంటే ఈచ్ డే కన్సిస్టెస్ ఈచ్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ డేస్ త్రీ డేస్ అంటే సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్లు అంటారు సెవెంటీ ఇయర్స్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఇంటూ చేస్తే ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై మార్లు అంటే ఇరవై సార్లు మనము ప్రతి ఒక్కరిని అటువంటి గుణగణం మనలో ఉండాలి ఒకసారి రెండు సార్లు క్షమించేది కాదు ఏడు ఎనిమిది సార్లు క్షమించేది కాదు ఆ క్షమాపణ గుణము ఏసు ఉంది కాబట్టి ఆయన సర్వలోకంలో దేవుడు ఈ రోజు ఆయనను మనము ఫాలో చేస్తున్నాం ఆయన ఆయన ఇంత మచ్చ మాత్రము పాపము లేదు ఆయన పాపం లేకుండా బుట్టిండు పాపం లేకుండా సిల్వకు వేయబడి సో ఈ రోజు నీలో పాపం అనేది ఉన్నది పాపము తీసివేసి ఆయన ప్రేమ గుణమై ఉన్నాడు ఈ రోజు నీ పాపం ఒప్పుకో ఆయన ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు బాప్తిష్టం ఉన్నది బాప్తిష్టం తీసుకొని ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటారు సో ఈ రోజు నువ్వు నశించే దాన్ని వెతికి రక్షించటప్పుడు మనిషకుమారుడు ఈ రోజు వచ్చిండు వచ్చినందుకు నువ్వు ఏం చేస్తున్నాను ఆయన ఆయనను ఏం చేస్తున్నావు మళ్ళొకసారి సిల్వ వేస్తున్నావు నువ్వు పాపం చేత ఆయనను సిల్వ వేస్తున్నావు ఎందుకు సిల్వ వేస్తున్నావు నీ పాప బతుకు ఎందుకు పాప బతుకు తీసి వేసేయి ఈరోజు నుంచి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించు ఆయన ఆగ్డేలను పాటించు ఆయన కట్టడలను నువ్వు ఈరోజు మనసులో తెచ్చుకో ఆయన నీ కొరకు ఏం చేసిండు ఈరోజు ప్రాణమే పెట్టేసిండు నీ కొరకు ఎవరన్నా ప్రాణం పెడుతున్నా ఈరోజు నీ అన్న తమ్ముడు నీ యొక్క అక్క నీ యొక్క చెల్లెలు నీ రారు ఎవరు వస్తారు మనకు ఏసు ప్రభు ఒక్కడే ఏసుప్రభు ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టిండు ఆయన జీవించి ఆయనలో మనం వెళ్తే ఏం చేస్తాడు ఆయన ప్రతి ఒక్క మనలో సహకరిస్తాడు సో దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు గాక వినిచున్నాం మీకు గయించడం మీకు అందరికీ వందనాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పాప నాయన వేస్తే మా ప్రభు కాలోకి స్తోత్రాలు దేవా దేవాయసాప్రభ మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రం మహాప్రభ మీరు ఎంతగానో మేము పోలి నడుచుకోవాలని ఉంటాం మా ప్రభా కానీ కొన్ని పరిస్థితుల కారణాల దేవాయసీ మహప్రభా మా ఇన్నర్ ఫీలింగ్స్ దేవాయసీ సపోర్ట్ చేయవు మా ప్రభా కోపమే కాని దేవాయసీమ ప్రభావ వీసుకున్నడే గానీ తీసివేయాల మాప్రభా ప్రభ దయాగుణం ఉండాల మా ప్రభ తగ్గించుకునే గుణం మాలో ఉండాల మాప్రభా ప్రభ ఎంత దేవాయసింహప్రభ ఎంత సహోదరును ప్రేమించకపోతే దేవాయసింహ వెలుగు ఉండదు మా ప్రభా ఉంటది మా దేవా ప్రభ ప్రేమ లేని వాడైతే పెడతాడు మా ప్రేమ చూపించాల మా మీరు ప్రేమమాయుడు ఉన్నారు మా ఈ రోజు దేవాయసింహప్రభ మీ యొక్క ప్రేమను మేము వేద జలాలు మా ప్రభా వెల్లడి పరచాలి మా ప్రభావ ప్రతి ఒక్కరికి మాకు ఒక టాస్క్ పెట్టిరు మా ప్రభా దేవ సర్వలోకంకి వెళ్ళి సరసృష్టికి శువార్త ప్రకటించమని దేవా మా ప్రభా ఆ టాస్క్ అందు దేవ ప్రేమ ముఖ్యమైన మా ప్రేమ క్షమాపణ ఆ గుణగణాలు మీలో ఉన్నాయి మా గుణగణాలు మేము నేర్చుకొని అటువంటి రీతిగా మేము జీవించటకు సహాయం చేయండి ఇతరులకు సహాయపడే రీతిగా మేము ఉన్నటకు సహాయం దేవా దేవ మహాప్రభ ఎవరైతే దిగం ఉన్నారో వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి మా ప్రభా ఎవరికైతే షెల్టర్ లేదో ఫుడ్ లేదో దేవ వాళ్ళకి ఫుడ్ ఇవ్వాల మహాప్రభ ఆ రూపంలో మీరున్నారని మేము ఎంచుకుంటు సహాయం చేయండి మా ప్రభా యొక్క గుణగాణాలు దేవాన్ని నేర్చుకోవాలి మా ప్రభా ఇంకా నీ యొక్క వాక్యంలో గాని దేవ ప్రార్థనలో కాని పాటలో గాని మేము ఎదుగుటకు సహాయం చేయండి మా ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆసరించండి మా ప్రభా ఇటువంటి వాక్యం దేవ నీరు పట్టి ఫలింపజేయండి మా ప్రభా హృదయాల్లో దేవాయస్యం మా ప్రభావం ఫలించుకుని వెళ్ళాలన్న సాయం చేయండి మా ప్రభా యొక్క మెడైన దీవులు కుమరించి ప్రతి ఒక్క బిడ్డను దేవాయశ్రో రాతికాలం అందు సేఫ్ గా ఉంచి దేవని దేవదల చేత మాట్లాడి ప్రతి ఒక్క పరలోక వాక్యం చెప్పి దేవాయశ్ర ఉదయాన్నే లేచి నేను శుద్ధించే భాగ్యం మాకు దయచేస్తానని త్వరగా రాబోతు నేస్ క్రిసి పెడ వేడుకొచ్చు నాని తండ్రి ఆమె బ్రదర్ అదే రేణుకా సిస్టర్ మంచిగా ఆరోగ్యం ఉండాలా ఆమెకున్న బలహీనతల నుంచి దేవుడు విడుదల ఇవ్వాలా అలాగే స్వరాజ్ బ్రదర్ కూడా దేవుడు మంచి జాబ్ అనుగ్రహించాల కాబట్టి రెండు ప్రార్థనాంశాలు మీరు ఇప్పుడు చేసేటప్పుడు ఒక్కొక్కరిగా జ్ఞాపకం ఉంచుకొని చేస్తారని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను బ్రదర్ ఒక్కొక్కరిగా ప్రార్థించండి పరిశుద్ధుడ ప్రేమ కనికరం జరిగిన మా పిల్లలు చెప్పండి బంగారు పాదాలు స్థుతులు స్తో ఎంతవరకు కాచి కాపాడడానికి వందనాలు ఎన్నికలు చేత భద్రపరచడానికి వందనాలు ప్రాభాలుగా ఉంచి ప్రభు మొర పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కాబట్టి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తులు స్వతంత్రమం చెందిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీ వార్తించే తమతో మాట్లాడినారు తండ్రి అను ప్రభాన ప్రభా ప్రేమ కలిగి విద్య జీవించమని చెప్పినారు ప్రభా సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమని చెప్పినారు ప్రభా సహోదరుతో సమాధాన సమాధానం కలిగి ఉండమన్నారు క్షమాపక కలిగి ఉండమన్నారు ప్రభా మీ పోలికల్లోనైనా ఈ లోకంలో మమ్మల్ని జీవించమన్నారు తండ్రి అవును ప్రభా త్రి మమ్మల్ని పరిమళ వాసనగా తండ్రి మీరు చేర్చుకున్నారు ప్రభా మాకు మమ్మల్ని పరిమళ వాసనగా మార్చడానికి ప్రభావ అతను మీ ప్రాణాని సేకరణ ప్రభా మా కొరకు వెలగా చెల్లించినారు తండ్రి నీకు వందనాలు ప్రభా అవును తండ్రి నాయన నీ గుణాలలో మేము జీవించాలా నీ కోలికల్లో మేము జీవించాల ప్రభాన మీరు పరిపూర్ణలు గనక మేము కూడా పరిపూర్ణతలో ఉండాల ప్రభా తండ్రి అటువంటి ప్రయాసాన్ని మాకు నాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి పరిపూర్ణకి రావాలా అన్ని బలహీనతలు ఛేదించుకోవాల ప్రభా నా తండ్రి ఎన్నో బలహీనతలు మాలో ఉన్నాయి కనిపిస్తున్నాయి ప్రభా నా తండ్రి అయినప్పటికీ దీర్ఘశాంతం కలిగిన దేవుడు ప్రభా వాళ్ళు సహిస్తూ తండ్రి నా ప్రభా వాళ్ళ బలహీనతలు అన్నింటిని బట్టినైనా నీ క్షమాపణ కోరుతున్నాం తండ్రి క్షమించండి నీ శివరక్తంతో కడగండి పరిశుద్ధపరచండి ప్రతి బలహీనతను ప్రభా చేకోవడానికి సహాయం చేయండి నీ ఆత్మతో బలంతో శక్తితో నేను నింపండి ప్రభావ నీకు మహిమకరంగా నీకు సాక్షులుగా ప్రతి చోట వరదలడానికి కృపదయ చేయండి ప్రభావ నా తండ్రి అంధకార చీకుల శక్తులను పడద్రోయడానికి నేను శక్తిని దాయించండి అపవాద రాజ్యాన్ని కోల్చడానికి శక్తిని దాయిచ్చండి ప్రభావ అవును బహు బలంగా మేము ఉంటేనే బహు బలంగా పోరాడగలుగుతాం తండ్రి కాబట్టి తండ్రి నీకు ఎంతగా లోబడి అయితే ఎంతగా తండ్రి నేను నీ తగ్గించుకుంటే ఎంతగా ప్రభావ నీకు విధేత్తి చూపిస్తే అంతగా శక్తి పొందుకుంటాం కాబట్టి తండ్రి నేను నీతో సంబంధాన్ని కొనసాగిస్తూ నీతో సమాధాన పడుతూ ప్రభా నీ వైపే చూస్తూ ముందుకు పోయచేయమని తండ్రి నైనా నేను చేసే ప్రతి పనిలో మీరు గొప్ప జవాబును గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా నేను కంటినీ కూడా దేనికాంటి గురించి కూడా ప్రభా మీ చేత మొరపెడుతున్నాను అంటే జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అనికాలం ముందుకుని అడినెత్తి వరకు తనని సంపూర్ణంగా స్వస్థపరచండి తనకు ప్రతి బలహీనత నుంచి హేసు క్రీస్తు సంపూర్ణంగా స్వస్థత ఇచ్చండి ప్రభావ గొప్ప మీరే ప్రభావ బిడ్డల మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకోండి తన మీ నిలబెట్టుకోండి మీ పరిచయంలో వాడుకోండి మీ ఆత్మతో మీ శక్తితో మీ బలముతో నింపండి ప్రభావ తండ్రినైనా మీరేనైనా గొప్ప కార్యము గొప్ప మేలు కుటుంబంలో జరిగించండి మీ పరిలో శాంతి సమాధానం ఇచ్చి అని ప్రార్థిస్తాను దృష్టిని బంధకాల నుంచి వాళ్ళ కార్యాల నుంచి నామంలో విడుదల కలిగిన గాక ప్రభా మీ గొప్ప కార్యం జరిగించండి అదే రీతిగా స్వరాజన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ నా ప్రభా నీ వైపే చూస్తున్నాడు ప్రభా నా తండ్రి ఏ ఇరుకులున్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియదు తండ్రి సమస్తం జరిగిన దేవుడవ ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా నీకు అసాధ్యమైందంటే ఏది లేదు సమస్తం జరిగించగలిగిన దేవుడవ ప్రభా కాబట్టి తండ్రి మీ వైపు చూస్తున్నాం ప్రభా మీరే సహాయం చేయండి అన్నకు ప్రభావ మీ సాక్షిని నిలబెట్టండి గొప్ప ఉద్యోగాన్ని అనుగ్రహించండి మీ పరిచయంలోని ప్రభావం తండ్రి గొప్పగా వాడుకోండి ప్రభా తండ్రి నైనా కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానాన్ని దయచమని ప్రార్ అన్న తండ్రి సంతోష ఉత్సాహంతో ప్రభావి సాక్షిని చెప్పడానికి నేను సహాయం చేయండి మీరే కృపచూపమని ప్రార్థిస్తున్నారు తండ్రి నేను ప్రేయర్ మీటింగ్ జ్ఞాపకం చేస్తారు ప్రతి ఒక్కరి గుహాల్లో మీ పరిలోకి శాంతి సమాధానం నెమ్మదిగా దిబా తండ్రి ప్రతి ఒక్కరు సాక్షి మనకి మహమకరంగా నిలబడ్డానికి కృపచొప్పని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు ఆయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి నా ప్రభా నీ బిడ్డలుగా నా జీవించడానికి కృప దాన్ని మాతో మాట్లాంటి నీకు వందనాలు ప్రభా దేవా వాక్యంలో మీరు చెప్తున్న ప్రభా ప్రతి చోట్ల కూడా ప్రభా ప్రేమతో కలిగి ఉండమని సెలవిస్తున్నారు ప్రభా దేవాయప్రభా నీ యొక్క ప్రేమ చిత్త మమ్మల్ని మరి మేము ఇక్కడికి వెళ్ళిన ప్రభా నీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా అనేకలకు ప్రభా నీ యొక్క సత్యని ప్రకటించేసేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచ ప్రభా ఇంకా మాలో ఏమైనా క్రియలు ఉన్నాయి ప్రభా తొలగించుకోవడానికి మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచప్రభ మాలో ఉన్న ప్రతి ఏమైనా క్రియలను తొలగించుకోవడానికి ప్రభా మరి మీ యొక్క వాక్యం చిత్ర మరి మేము మరుదేహం శుద్ధిపరచుకోవాలి ప్రభావం మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచప్రభ మరి ప్రేమ లేకపోతే ప్రభా ఎక్కడైనా కానీ ప్రభా దేవార్థమ సెలివిస్తున్నావు ప్రభా దేవాచు ప్రభా మరి ఇంతకాలం కూడా ప్రభా ఇంకా మేము ప్రేమ లేకుండా జీవిస్తున్నందుకు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయచప్రభ నీ యొక్క ప్రేమని ప్రభావ మేము ఇంకా కంప్లీట్ గా తెలుసుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి నీ యొక్క ప్రేమ చేత ప్రభా మేము ఇంకా నింపబడాలా ప్రభా దేవాస ప్రభా మీ యొక్క క్వాలిటీస్ మాకు దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయజు ప్రభావ మాకు సహనము ఓపిక దీర్ఘశాంతం కావాలా ప్రభా దేవ ఓపిక దీర్ఘశాంతం దయచేయమని ప్రార్థిస్తాం ప్రభా సహాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయజు మా క్రియలు మేము మార్చుకోవాలి ప్రభా సరిదిద్దుకోవాలా ప్రభా యొక్క ప్రేమ చేత మేము నింపబడాలా మరి మీరే తోడయున్న నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి దేవాయజు ప్రభా దిన యొక్క వాక్యంలో మేము దేవాయత్తు ప్రభా సన్న గెలడానికి వీలేదు ప్రభా ఎల్లప్పుడు ప్రభా నీ యొక్క వాక్యం మేము ధరించుకోవాలి మరియు పరికరపై మేము రాసుకోవాలి ప్రభా నీతి వస్త్రాలు ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రం నీకే ఉండాలి తండ్రి దేవాయత్స ప్రభా ఎంత సంపాదించినా ఏది చేసినా అది వ్యర్థం ప్రభా నీ ప్రేమ మాకు కావాల ప్రభా శ్వాశ్వతమైన ప్రేమ ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మరి మీద మేము ఆధారపడి నడుచుకునే సహాయపడమని ప్రార్థ్యం తండ్రి దేవాయప్ర ప్రభా మరి మీద మాకు తోడయు ప్రభా వచ్చిన ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించని ప్రభ ఆశీర్వాదం చేత ప్రభా వాళ్ళ సేవ జీవితం ఫలి భరితని దయచే ప్రభా అదే రీతిగా ప్రభా రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిష్టం తండ్రి రేణుకా సిస్టర్ని మీ తాకి ముట్టి స్వస్థపరిచి ఆ బిడ్డ ప్రతి వల ప్రభని యొక్క జీవం ని ప్రభా బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభా ఈ నామం ప్రకటించేస్తుంది ఈ యొక్క ఆత్మకార్యం జరిగించి సాక్షి బిడగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం దేవ యజ్ ప్రభా ఇంకా సిస్టర్ ప్రభ వాకింగ్ నిదే ప్రభా లేని ప్రకటన చేసేలాగా ప్రభా ఆ బిడ్డకి యొక్క పరిశుద్ధాత్మ తోడై ఉండి నడిపించమని ప్రార్థడం తండ్రి అదే రీతిగా ప్రభా స్వర్ణజనానికి కూడా ప్రభా మంచి జాబ్ ని దాయిచ్చేయండి ప్రభా దేవా ప్రభా విశ్వాసంలో ప్రభా ఆ బిడ ఇంకా ముందుకు వెళ్లేలాగా ప్రభా ఆత్మ మీద జీవితంలో ప్రభా ఇంకా మీరు తోడై నడిపించండి ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మ చిత నడిపింపు దాయిచ్చిందండి లేవనికే స్థౌతం ఇంకే ఉన్నాళ్ళి తండ్రి దేవా సమయం గడిపే బాగా వదనాలు ప్రభా మేమతో మాట్లాడుతున్నారు అనేక పర్యాలు ప్రభావరకు సాక్షులు జీవించాలా మీకు కలిగిన మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావిలోని గుణగణాలను మేము పొందుకొని తనమల్లి మీకు మాదిరిగా మేము జీవించాలని ఆయన ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడమన్నారు కాబట్టి నైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అనేకమైన పాగాలను కప్పిపుచ్చులేని వాక్యం సలవిస్తుంది కాబట్టి నైనా మీరు మా తను మీకు ఎంతో బాగా మేము పాటించి అనుభవపూర్వకంగా ప్రకటించే బిల్లగా తయారు ప్రార్థిస్తున్నాం బ్రదర్స్ సిస్టర్స్ ని వారి కుటుంబీకులను ఆశ్రయించండి వారి పాపాలకు క్షమించండి అందరినీ తన మళ్ళీ ప్రతి చోట పెట్టుకోండి రాత్రి మంత్రి ధరై చేయండి స్తోత్రం ఇచ్చిన సమయం పట్టింది కొందనైనా మరి ప్రతి ఒక్క పేరు పేరుకున్న తండ్రి మరి వాక్యంధర్మతో మాట్లాడే ప్రేమ కలిగి ఉండేలా మాకు మీరు సహాయం చేసినందుకు వందలైనా ఆటపడి నీరు కట్టి తోటగలు మేము ఫలించాలా తండ్రి పరిశుద్ధాత్మని కొందనాలయన మరి బ్రదర్ ని సిస్టర్ ని అందరికి అప్కుని తండ్రి ఇసా మరి ఇలాంటి మీటింగ్స్ మరి ఇంట్లో కుడుకుంటున్నది సమయం మాకు ఇచ్చిన విధానం బట్టి సహాయం గొప్ప వంట చర్యించిన నీ నామానికి మహిమ తెచ్చుకుని తండ్రి ఇదిగో సూప్రభానికి స్తోత్రం నాయన తండ్రి మేము ఇట్లా ఉన్నది నీ కృపా నేను ఇదయా తండ్రి ఇదిగో నేను ప్రేమను పెట్టి మేము పోలు కొని నడుచుకోవాలి ప్రతి ఒక్క హృదయంలో మేము ప్రేమ పోలు నడుచుకోవాలి ఆయన ఈసోప్రభానికి వందనాలు మరి దేవారేణి ఒక సిస్టర్ ముట్టండి తాకండి స్వస్థపరి దేవ ప్రతి బలహీన బలం శక్తి దయచేయండి డాక్టర్ కన్నా మీరు పరమామయ దేవానికి గాయప నష్టంతో ముట్టి సంపూర్ణ బిడదలు దీండి సాక్షిలో పెట్టుకుని నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని సురాజ్ లో ముట్టండి దేవ జాబ్ విషయంలో కార్యం జరిగించి మంచి ఆరోగ్యం దండి తన వాళ్ళ స్థితి స్థితిగతన్ని మీరు దేవుడు సమస్త మీరిగిన దేవుడు నువ్వు సుప్రభ మామన్నీ మీ వెరిగిన దేడు తండ్రి మా తప్పులు మా పప్పులను ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపనం చేసుకుని పేరు పేరు జ్ఞాపం చేసుకోండి ఈ మీటింగ్ అంతటి తోడగండి మరి ప్రతి ఒక్కరు మరి అన్ని వాక్యాలను మనం చెల్లించుకుంటూ మా పాపాలని క్షమించినందుకు పొందుకోమని గొప్ప దేవా గొప్ప దేవ నా కండి ఈ ఘర్షణ కాలం కృపలో భద్రపరుచుకొని ఈ దీనివంతా మీరు మాకు సహాయకులుగా ఉన్నారు అడుగు అడిగిన ప్రభావ మీ కృపను మాకు సమృద్ధి కనిపించి మమ్మల్ని ఎంతగానో బలపరిచి నడిపించిన గొప్ప దేవృశ్వర్యానికి ఎంతో మందాన్ని అయినా సమస్త ఘనత మహిమానికే అర్పించకుండా మత ప్రభావ మీరు మాతో మాట్లాడే ప్రభావం ఎంతగానో బలపరిచినైనా అయినా ప్రేమ కలిగినట్టు ప్రయాస పడాలా ఆ ప్రేమ కోసం ప్రభావం వెంటాడాలా ప్రభావం కాబట్టినైనా కలువరిశిని చూపించిన ప్రేమ అది గొప్పది ప్రభావం అనేకులను ప్రభావ ప్రభావితం చేసిన ప్రభావ అనేకులను ప్రభావ పాపాల నుంచి వీడలు కల్పించింది ప్రభా ఆ ప్రేమ ప్రభానా మరణానికి నడిపించింది ప్రభావ మరణమే ప్రభావి రక్షించింది ప్రభా కాబట్టి నన్ను ఎలాంటి ప్రేమ మీరు మాకు చూపించిన ఆ ప్రేమ మేము పొందుకునే ప్రభావ హృదయంలో నింపుకునే ప్రభావ ప్రేమను ప్రభావం అనేకులు మీ పంచాల ప్రభావ అనేకులు మేము అలాంటి జీవితం మీరు మాకు అనుగ్రహించండి ప్రభావ దేవ ఆక్య ప్రభా ఎన్నో విషయాలు మీరు మాట్లాడిన నీ నీకు ఎంతో ఆందాలు అర్పించుకున్న గొప్ప దేవ ప్రతి దశలోనైనా పోలి మీద నడుచుకోవాలా ప్రభా అలాంటి జీవితం మీరు మీకు కలిగి ఉండాలా ప్రభావ ఒక దశలో ప్రభావ నైనా మేము నైనా ఆ రీతికి మేము నడవలేని స్థితిలో ఉంటుండగా ప్రభా మే మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాను అయినా మా జీవితాలను ప్రభావ సరి చేస్తూ ఎంతకాలం వరకు నడిపించినాయినా ఇంకా సంపూర్ణ స్థితికి మేము ఎదుగులాగా మీ కృపానుగరించా ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ మేము క్షమించాలా ప్రభావ జీవితం ప్రభావ క్షమాగుణం కలిగిన జీవితం ప్రభావ కాబట్టి మీరు ఎంతగానో ప్రభావ క్షమించే గొప్ప దేవుడు ప్రభావ అలాంటి గుణం మాకుగా అనుగ్రహించండి మేము ప్రార్థిస్తున్నాం విషయంలో ప్రభావ నా సహోదరుని ఎంతకాలం ఎంతవరకు నేను క్షమించాలంటే డెబ్బై వేల మార్లు క్షమించమన్నారు కాబట్టి ప్రభా అది అసాధ్యమే కానీ ప్రభా మీ చెప్పినారు ప్రభా అది సాధ్యమని ప్రభా కాబట్టి ప్రభా మనుషుల బలహీనలు ఆ కాబట్టి ప్రభా ఓ దేవా మేము ప్రభా చూపించిన ప్రేమని మనుషులు చూపించాల ప్రభా ఏ రీతి అయినా ప్రభా మీ ప్రేమతో నడిపించాలనే సాయపడం దేవాత దేవ నా తండ్రి మీ యొక్క ప్రేమ మేము కలిగి మేము జీవించాలా చివరి కాలంలో ప్రభావ సహాయపడమని ప్రాధిష్టం అయినా మాలో ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రభా వాటి నుంచి మా ఓ దేవ ఏసయ్య మా పాపం క్షమించండి మా కుటుంబ పాపాలు మా దోషం అన్ని క్షమించండి గొప్ప దేవ ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ప్రభా మీరు ఎంతగా ప్రభావ అవమానపరచబడిన గాని ప్రభావ ఎంతగా నిందింపబడిన గానీ ప్రభా ఆ విధానాలు చూసినా గానీ ప్రభా ఒక్కరిని కూడా ఒక మాట కూడా మీరు అనలేదు ప్రభా ఎంతగా ప్రభా దయామయుడు కరుణం ప్రభా అలాంటి గుణం మేము కలిగి మేము జీవించాలా ప్రభా ఆ రీతికి ఉంటేనే ప్రభావ మేము బిడ్డలుగా ఉండగలం లేకుంటే ప్రభావ ఉండలేం ప్రాభ కాబట్టి నైనా నా తన ఏసయ్య మేము ఆ రీతిగా జీవించలాగా మీ కృప మాకు అనుగరించండి ప్రభావ మీ గుణగణాలు మేము కలిగి ఉండాలా ప్రేమ లేకుంటే పెట్టడమే ప్రభావ కాబట్టి మీ ప్రేమ మీ సమృద్ధి మా హృదయాన్ని నింపుకోవాలా అనేకులు మీ సహాయపడండి మా హృదయాలు ప్రభావ మా జీవితాలని ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీకు సమర్పించుకొని కొరకు జీవించలాగా అనేకుల జీవితాల్లో పరిమళ సువాసన ఎంతో వందాలు చెంచుకోండి అయినా గొప్ప దేవానికి ఎంతో వందాలైనా లేదు కంధిష్టం లేక ప్రభావ మీ కృపలో మరోసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా కలువరిశీలు అయినా మీరు పొందిన గాయాలని ప్రభా తరికాలు సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏ పరిశుద్ధ నామను పతి అవయమానికి సమాధానం ప్రకటిస్తున్నాం ప్రతి చీకటి శక్తులను గర్దిస్తున్నాం ప్రతి పలహీనం ప్రభా ప్రతి అవయవానికి ప్రభావ ఆయన ఎక్కడైతే చీకటి ఉందో ఆ అవయాల కంటే సమృద్ధి పరమైన జీవాన్ని ప్రకటిస్తున్నాం లేచిస్తున్నాం వెలుగు ప్రసరింప చేయండి స్వస్థ పచ్చని తండ్రి ప్రభావ విశ్వాసంలో నడిపించండి స్థిరమైన మనుషుల దయచేసి మీకు శాసన పెట్టుకోండి స్వరాజ్య గురించి ప్రార్థన మంచి జాబాన్ని గురించి మనం ప్రార్థిస్తామైనా ఉన్నతం మీద నుంచి గొప్ప దేవుడు ప్రభావ మంచి జాబాని గురించి మీకు ఒక శాసన అభిషేకించి ప్రతి చోట మీకు ఒక శాసనం పెట్టుకోండి గురుపులు అందరి గురించి ప్రార్థిష్టమైన పేరు పేరు వ్యక్తిగతంగా అందరి గురించి మీరు ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరచండి ప్రతి అనారోగ్యం ప్రతి చీకర శక్తులను ఏ స్థితి ప్రతి ఒక్కరు సమృద్ధికరమైన జీవాన్ని ప్రకటిస్తున్నాం మీరే జీవిం స్వస్థపరిచిన అయినా లేవనెత్తండి అనారోగ్యాలు కొట్టివేసే అయినా మీ కొరకు జీవించి బిడ్డగా తయారు చేయడానికి అదిష్టమేవ్రోభం మీరు అక్కడ తొలిగింది ప్రభావం సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాల ప్రభావం మా శక్తికి మించిన ప్రయాణం మీరు మా కొరకు కాబట్టి ప్రభావ మేము పరిగెత్తాల ప్రభావం అయినా మీ ఎంతో ఆసక్తిగా మేము వెళ్ళాలా రచించిపోతున్న ఆత్మల కొరకు మేము వెతకాల రక్షించాలా నీకులు మీ చెంత నడిపించాలా అలాంటి సేవా భారంగా మేమందరూ ముందు పోయాలి సహాయపడండి దీని ఇష్యులు మేము భయపడకుండా దీనిశించకుండా విశ్వాసమని కర్త దాన్ని కొనసాగించే మీ వైపు మేము చూడాల గురి ఎద్దకు మేము పరిగెత్తాలా ప్రభా మీరు మా హృదయంలో ఉన్నారు మీ ఆత్మ మాలా ఉంది మీకు అభిషేకం అలా ఉంది కాబట్టి మేము భయపడడం లేని కూడా ధైర్యంగా మేము ముందుకు వెళ్తాం ప్రభావ పదివేల మంది మా ముందు పడినా కానీ ప్రభా శత్రువు సమూహం జుట్టుమిట్టినా కానీ ప్రభా అపాయం మా ఎద్దకు రాదు ప్రభా ఎందుకంటే మీకు అగ్ని మా చుట్టూ ఉంది ప్రభా ఏ దుష్ట శక్తులు మమ్మల్ని ముట్టలేవు ప్రభా అయినా అలాంటి అభిషేకం మీరు మాకు అనుగ్రహించినారు మరోసారి మీరు అవి మీరు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ప్రభా ధైర్యంగా మేము ముందుకు పోవాలా సైతం మీద విజయం పొందాలా వాడి బారిన పడిన వాళ్ళందరినీ ఎంత నడిపించాలా గణపరి ప్రతి చోట మమ్మల్ని అందరినీ సాక్షి సిద్ధపచుకోమని త్వరలో ఆయన యసు ప్రభా ఇచ్చిన సమయం బట్టి వందనాలు ప్రభావ పొద్దు నుంచి రాత్రి మమ్మల్ని కాచికాపాడి భద్రపరచిన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ అయా రాత్రి కాలం ఇచ్చిన యేసు ప్రభ సమయం పట్టి ప్రభా దీన్ని బట్టి నీకు వందనాలు ప్రభా యేసుకృష్ణనామల వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని వందనాలు దేవా ఇంకా యేసుకృష్ణనామలు ఉదయాన్ని మమ్మల్ని బలపరచండి ఇంకా దీవించండి ఆశీర్వదించండి యేసు ప్రభావానికి వందన వాక్యం నీర్ ఫలింప చెయ్యండి ప్రభావ ఎంత మందికి ధన్యత లేదో గాక వాళ్ళు ఇంకా సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడుకో వాడబడాలా మీరే బలంగా మీరు వాడుకోండి దేవ వాళ్ళకు నాట లు మీరు తొలగించండి నా దేవ సరశక్తి మంత్రానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ యేసు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ విన్న ప్రతి ఇంకా నీ చేత నింపబడాల ఇంకా అభిషేకం పొందుకొని ఇసుకృష్ణ నామనిక బలమైన సేవ చేయను కాక దాని మీద మాకు అధికారం ఇచ్చిన దేవానికి ఎక్కడది వందనాలు ప్రభావ మేము వినియోగించుకోవాల ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మేము నడుచుకోవాలా శక్తిని కృపా బిడ్డకు దయచేయండి నా తండ్రి యేసు ప్రభానికి వందనాలైన ఇంకా యేసుకృష్ణనామకు యశు ప్రభా కుటుంబాన్ని ఇంకా స్థిరపరచండి ప్రతి ఒక్క కుటుంబం సిద్ధపడాల నీరా అతి త్వరలో ఉంది ప్రభా అయా నీకు స్తోత్రం చెల్లిసిన అయినా ఎంత మందికి యేసూ ప్రభా బంకాలు కట్టులో విలబడాలా ప్రభా వాళ్ళకు ఆటంకాల తీసవేయబడాలా ప్రభా ప్రతి ఒక్కడ అస్వస్థత ఈ రాత్రి ఒక ప్రతొకడకు చేయండి ఏసు ప్రభా స్వరాన్ని వింతపచ్చేయండి మంచి కాలంలో దర్శనం మీరు మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడు దేవుడు ప్రభావ నీ రాక సమీపంలో ఉంది కనుక ప్రభా ప్రతి ఒక్క శక్తిని మీరు దయచేయండి యేసూ ప్రభానికే వందనాలైనా జీవ గల స్తోత్రం చెల్లిసిన మరి ఏం కూడా మంచి ఆరోగం స్వచ్ఛత ఇచ్చేయండి యేసు ప్రభానికే వందన ప్రభా జీవింపజేసిన తండ్రినికే వంద అను ప్రభావిడ బలమైన సేవ చెయ్యాలా ప్రభా యేసుకృష్ణ నామం మీద కుటుంబం కలితం మంచి ఆరోగ్యం స్వస్థత పొంది ఇంకా విజయం పొంది ఇంకా బలమైన సేవ చేయాల ప్రభా కుటుంబం శాంతి సంబంధం నెమ్మది దయచేసి యేసుకృష్ణ కుటుంబాలన్నీ రాకడకే సిద్ధపర్చుకోమని నిజడానికి వేడుకున్నాం తండ్రి ఆ మహాపరక్షిధృడమైన తండ్రి మహాగనుడ కృపాసత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా సహాయ చేత నీ కృప చేత మమ్మల్ని నడిపించి ప్రతి విషయంలో మమ్మల్ని గెలిపించి నీ కొరకు ఈ రాత్రి కాల సమయం మమ్మల్ని సాక్షులుగా మీరు లేవనెత్తి సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రీతిగా నీ ప్రియులతో నాయన నేను స్థుతించేలాగునా ఆరాధించేలాగునా నీ స్వరం విన్నులాగునా కల్పించిన అవకాశమును బట్టి ధన్యతను బట్టి నీ కృపను బట్టి నీకు ఎంతగానో హృదయపూర్వక వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా తండ్రి ఇదిగో ప్రభా నీ వాక్యమే లేఖనమే సలభిస్తుంది ప్రాభా దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగడు అన్నవతాండ్రి ఎందుకంటే ధర్మశాస్త్రం నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించమన్న ఒక ఆజ్ఞలో సంక్షిప్తమై ఉన్నదన్నవ్వుతాండ్రి కాబట్టి మేము అందరినీ ప్రేమించాలా ప్రాభ తండ్రి ప్రతి ఒక్కరితో మేము సమాధాన పడాలా ప్రాభ మీ చేతనైతే అందరితో సమాధానం కలిగి ఉండమన్నావు తండ్రి కాబట్టి అందరినీ ప్రేమించాలా అందరితో సమాధానంగా ఉండాలా ఆయన క్రీస్తు శరీరం అందు శ్రమ గనుక అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమన్నావు ప్రాభ కాబట్టి మమ్మల్ని నిందించే వాళ్ళు తండ్రి మా మీద నేరాలు మోపేవాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నువ్వు కలిగిన మనస్సు మాకుంటే ప్రాభ మేము అందరినీ సహించగలం భరించగలం వాళ్ళందరి మేము ప్రార్థన చేయగలం ప్రభా ఆ కలవరి స్త్రీలో మీరు చేసిన ప్రార్థన నాయన వీరు ఏం చేస్తున్నారో ఎరుగదు కనుక క్షమించమని ప్రార్థించాం ప్రభా అలాంటి ప్రార్థన మేము చేయగలం ప్రభా కాబట్టి ప్రభా నాయన తండ్రి మాలో క్షమాపణ గుణం ఉండాలా ఎదుటి వారిని ప్రేమించాలా మాలో సాత్వికము దేన మనస్సు వినయము విధేయత ఇవన్నీ నీలో ఉన్నప్పుడే మేము నిన్ను పోలి నడుచుకున్న వారం అప్పుడే ప్రభా చీకటిలో నుండి వెలుగులోకి మేము వచ్చిన వాళ్ళం అవుతాం ప్రభా మీ యొక్క నా తండ్రి గుణాత్సేమను ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన రాజవంశం అని చెప్పిన యాజకులు అన్నావు కాబట్టి మీ గుణాలు మేము ప్రచురం చేయాలా మీలాంటి మనస్సు ప్రేమ మేము కలిగి జీవించలాగన సహాయపడండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు ఈ వాక్య ప్రకారంగా నా జీవితం ఏమన్నా మీకు అంగీకారంగా లేకుంటే ప్రభా ఈ వాక్య నా జీవితం మీకేమన్నా అవిధేయత కలిగి ఉంటే నన్ను క్షమించి ఈ వాక్యాన్ని నా హృదయంలో స్థిరపరచమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా రేణుకాశిస్టుని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రతి బలహీనత నుంచి విడిపించమని ఏసుక్రీస్తునామంలో తండ్రి మీ స్వస్థ అనుగ్రహించమని నీ సన్నిధిలో మొరు అలాగే స్వరాజాన్ని కూడా మంచి ఉద్యోగం అనుగ్రహించండి ఆర్థికంగా మీరే మెరుగుపరచండి నాయన ప్రతి అవసరాలు మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నా ప్రభ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభాక ప్రతి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ప్రభ ప్రతి సమస్యల నుంచి ప్రభ మీరే తప్పించి ప్రతి ఒక్కరిని మీకు వరకు సాక్షులుగా మీరు లేవనెత్తమని మేమంతా నేను స్థుతించి ఆరాధించి నువ్వు ఇచ్చిన పిలుపునైనా సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి నీ సువార్తని ప్రకటించమని నువ్వు అలా మా పిలుపు మా ఏర్పాటును మేము నిత్యం చేసుకుని జీవించే వారిగా మమ్మల్ని నడిపించమని ఈ రాత్రికాల సమయం సన్నిధిలో మమ్మల్ని బలపరిచినందుకు తండ్రి రోజా మైమగల తండ్రి వంద నాలుగు రోజా యేసు ప్రేమ విషయంలో నువ్వు ఎంతో అద్భుతంగా మాట్లాడే తండ్రి యేసుప్రభ మరి మాలో ఎవరులన్నా నీ ప్రేమ లేకపోతే ప్రభా దుస్తుడు మా యొక్క ప్రేమను ముట్టింటే ప్రభా ఆ ప్రేమ ఆ దుష్టుని కూల్చివేయండి నీ ప్రేమను ప్రతి బిడలో పెట్టండి ప్రభా నా రోజా ప్రేమ కలిగి జీవించాలా తండ్రి క్షమాగుణము కలిగి జీవించాలా తండ్రి జీసు నీకే వందనాలు పరిశుద్ధుడానికి సూత్రం తండ్రి ప్రతి బిడను దీవించి ఆశీర్వదించండి నా ప్రభానికే వందనాల రజా స్వరాజి ముట్టండి తాకండి ప్రభా నా తండ్రి ఉద్యోగం ఎక్కడుందడిపించండి ప్రభా నా రజాను ఇచ్చే దేవుడు నా ప్రభానికే వందనాలు రజాను అద్భుత రీతిగా ప్రజలకు మంచి ఉద్యోగము దాయి ప్రభా అనుకున్న ఉద్యోగం నువ్వు దాయి ప్రభా తండ్రి నువ్వు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నావు తండ్రి నా రోజ నీకే వంద రోజు నా తండ్రి నువ్వు తృప్తిపరిచే దేవుడు తండ్రి యేసు ప్రభ మరి నన్ను ఒకసారి ముట్టండి తాకండి ప్రభా సంపూర్ణంగా నన్ను హీల్ చేయండి ప్రభా నర నరాన్ని రక్తపోషణ దాయి చేయండి ప్రభా ని బలము దాయి చేయండి ప్రభా నా తండ్రి నీకే బంధనాల రోజ తిరిగిన సేవలో వాడబొట్టుకు నువ్వు సహాయం చేయండి యేసుప్రభా నీకే సూత్రం తండ్రి యేసుప్రభా నారాజా ఇక్కడ నారాజా నీకే బంధనాలు కూడుకున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి వాళ్ళ హృదయ వాంఛలను తీర్చి ఇరుకులు ఇబ్బందులను తీసివేసి మంచి ఆరోగ్యము దయచేసి దుస్తుడే బిడను ముట్టకుండా సహాయం చేసి ప్రతి బిడను ఆశీర్వదించమని పొంగి పారాలా యువజన పొంగి పాలనా ఆ సిలు ప్రభా అ తీసుకురావాలా నా దేవా ఇంతవరకు నడిపించను ఇక్కడ చేసే వారు బ్ర జీవించి ఆశ్రమించి అలాది నా దేవాణి వార్బి సేవలు వాడుకోండి చిన్న పిల్లలతో పెద్ద పిల్లలు వాడవాడాలా నా దేవాన్ని రాక సమీపించి అందరు జీవితంలో ఫలిం చేసేసి రాత్రిని తోండి బుద్ధులకి శుతించే భాగ్యం దయచేసి నేను గనపరిచే భాగ్యం దేని శృతి ఆరాధన శక్తి మనం అందరూ నింపి నానూ నింపు మనీష్మీ మన ప్రభుత్వ కృప అలా పాటించేసిన వాళ్ళు ప్రతి కేటుంబంకు అలాగే ఎంతో మంది ప్లే చేసిన మా దేవుని కృప సదాకరం అందరికీ తోడుగా కమీన్